అసలు ఏం జరిగిందంటే ఇరవయవ అధ్యాయం నన్ను నమ్మని కేంద్రం కేంద్ర ప్రభుత్వం నన్ను నమ్మలేదు కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ కార్యదర్శి అబ్రహాం విశాఖపట్నం పోర్టు గురించి నేను పంపిన నివేదిక కూడా నమ్మలేదు ఇందులో ఏదో తిరకాసు ఉంది నిజానిజాలను తేల్చడానికి ఒక కమిటీ వేస్తున్నాం అంటూ ఆయన ఓ అధికార బృందాన్ని నా మీదకి పంపారు అసలు జరిగింది ఏమిటి రాష్ట్రంలో ఎక్సైజ్ కమిషనర్గా వారుని వాహినిలో ఓలలాడిన నేను ఆ ఊబిలోంచి బయటపడాలంటే కేంద్ర ప్రభుత్వ సర్వీసులోకి డెప్యుటేషన్లో వెళ్లడం ఒక్కటే పరిష్కారం అనుకున్నాను అదే సమయంలో కేంద్రం నుంచి విశాఖ పోర్టు చైర్మన్ పోస్టు కి అర్హులైన సీనియర్ సెక్రటరీ స్థాయి అధికారుల ప్యానల్ పంపించమని రాష్ట్రానికి సర్క్యులర్ వచ్చింది నేను కూడా ఆసక్తి చూపడంతో ప్యానెల్లో జి కుమార్స్వామిరెడ్డి శ్రీ అర్జున్ రావులతో పాటు నా పేరును కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపింది నిజానికి ఆ ప్యానల్ అందరికన్నా సీనియర్ కుమార్స్వామిరెడ్డి నా బ్యాచ్ అయిన అర్జున్ రావు కూడా చాలా సమర్థులైన అధికారి అవకాశం నా దాకా వస్తుందా నెల రోజుల తర్వాత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు నన్ను పిలిపించారు బ్రదర్ మిమ్మల్ని పోర్టు చైర్మన్గా నియమించడానికి ఎంపిక చేసినట్లు సమాచారం వచ్చిందని చీఫ్ సెక్రటరీ చెప్పారు మిమ్మల్ని వదులుకోవడం నాకు ఇష్టం లేదు కానీ మీరు వెళ్ళిపోవాలని పట్టుబడుతున్నారని నాకు అర్థమైంది ఎందుకు ఏమిటి అని అడగను మీరు పోర్టులో చేరడానికి ఇంకా మూడు నాలుగు నెలలు టైం ఉంది కదా ఈ లోపల పంచాయతీరాజ్ కమిషనర్గా నియమిస్తాం పంచాయతీ ఎన్నికల తత్వంగా పూర్తి చేసి వెళ్ళండి ఓకే అన్నారు ముఖ్యమంత్రి కానీ పంచాయతీరాజ్ కమిషనర్గా సమర్జీత్ రే ఉన్నారు కదా అయన నాకన్నా సమర్థుడు చాలా మంచివాడు అలాంటి వాడిని కేవలం ఎన్నికల కోసం మూడు మాసాల పాటు పక్కకి తప్పించి మరో వ్యక్తిని కమిషనర్ గా నియమించడం రాష్ట్ర పాలనా చరిత్రలో అసాధారణమైన విషయం అప్పుడే నాకు మరోసారి స్పష్టమైంది పొలిటికల్ బాస్సులు ఇలాంటి పోస్టింగ్ల విషయంలో అధికారుల సామర్థ్యానికన్నా వాళ్ల పట్ల తమ్ముకున్న నమ్మకానికే ఎక్కువ విలువనిస్తారు నేను ఆగమేఘాల మీద సమర్జితుల దగ్గరికి పరిగెత్తాను ఈ పోస్టింగ్ మూలంగా ఆయనతో నా సంబంధాలు చెడిపోకూడదు కదా పోస్టుల కన్నా ముఖ్యమైనది మనం పనిచేసే చోట మానవ సంబంధాలు చెడిపోకుండా చూసుకోవడం జరిగిందంతా చెప్పి ఆయన నన్ను అపార్థం చేసుకోకుండా వివరించి బయటపడ్డాను అదృష్టవశాత్తు పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగిపోయాయి పోర్టు చైర్మన్ గా గతంలో పనిచేసిన టిఆర్ ప్రసాద్ని గెలిసేన ఈయన ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో కేంద్రంలో కేబినెట్ సెక్రటరీగా కూడా పనిచేశారు టిఆర్ ప్రసాద్ గారు చాలా విషయాలు చెప్పారు అక్కడ ఆఫీసర్లు సిబ్బంది యూనియన్ల నాయకులు అక్కడే శాశ్వతంగా ఉంటారు ఏమీ తెలియని కొత్త వ్యక్తి కేవలం చైర్మనే మనం ఎంత అజ్ఞానులా కనపడితే యూనియన్లు అధికారులు మనల్ని అంతగా ఆటాడించేస్తారు పోర్టు ఇంకా నష్టాల్లోనే ఉంది కార్మిక శక్తిని సరఫరా డాక్ లేబర్ బోర్డులు కూలీలకు పని కల్పించకపోతే పని లేని సమయంలో కూడా వారి కూలీ చెల్లించడానికి వీలుగా ఎగుమతులు దిగుమతుల మీద లివీ వేస్తారు దాంతో ఇక్కడ వ్యయభారం ఎక్కువని వ్యాపార వర్గాలు ఈ పోర్టుకు రావడానికి వెనకాడుతుంటారు ఆయన చెప్పిందంతా విన్నాను వాకాటి పాండు రంగారావు అని మరొక ఆయన న్యూస్ టైమ్ పత్రికలో డిప్యూటీ ఎడిటర్ మంచి రచయిత కూడా ఈయన కూడా గతంలో పోర్టులో పీఆర్ఓగా పనిచేశాడు ఒక ఫంక్షన్లో కలిసి పోర్టులో ఎలాంటి దిగ్గజాలు ఉంటాయో ఎంత జటిలమైన వాతావరణాన్ని సృష్టిస్తుంటాయో చెప్పుకొచ్చారు ఇవన్నీ విన్నాక ఏమిటిది చూసి చూసి పెనం పొయిలో పడుతున్నానా అనిపించింది ఏమైతేనే పంతొమ్మిది మే నెలలో పోర్టు చైర్మన్గా చేరిపోయాను మొదటి వారం అధికారుల సమావేశంలో నా చెవిలో టిఆర్ ప్రసాద్ గారు చెప్పిన విషయాలే గింగురమంటున్నాయి అధికారులు చెప్తున్న విషయాలలో సగం అర్థం కానేలేదు ఎవరి విభాగం గురించి వారు వారి పని ఏమిటో ఇబ్బందులు ఏమిటో చెప్పారు ఓడల్ని లోపలికి తేవడంలో ఇబ్బందులు సముద్రం ఆటు పోటు ఓడల్ని లోపలికి తెచ్చే కాలువ ఎలా మారుతూ ఉంటుందో ఏ మాత్రం పొరపాటు జరిగినా ఎంత చిన్న దెబ్బ ఓడకి తగిలినా ఎలా కోట్ల రూపాయల నష్టము నష్టపరిహారం పోర్టు ఎలా చెల్లించాలో ఇలా చాలా విషయాలు చెప్పడంతో ఒక రకంగా నాకే అంత అయోమయంగా అనిపించింది కానీ చైర్మన్గా ఉండి నా మానసిక పరిస్థితి వాళ్ళందరికీ తెలియనివ్వడం అంత మంచి పని కాదన్నది సర్వీసులో చేరినప్పటి నుంచి నేర్చుకున్న విద్య ఏ సందర్భంలోనైనా మేకపోత గాంభీర్యం ప్రదర్శించుకుంటూ అవగాహన పెరిగే వరకు మన తెలియని తనాన్ని తిరిగి తక్కువ తనాన్ని దాచుకోగలిగే సమర్థతని ముందు పెంచుకుంటాం అనుభవం నా బుద్ధి చెప్తూనే ఉన్నాయి స్థూలంగా ఆలోచించు ఏ విషయమైనా ఏ సంస్థ అయినా కొన్ని పద్ధతులపైన సిద్ధాంతాలపైనే సాంకేతిక విషయాల్లో నిష్ణాతులైన వారి నైపుణ్యాన్ని మనం ఈ కొద్ది కాలంలో ఎలాగూ పొందలేం అవసరం కూడా లేదు చైర్మన్ గా మన బాధ్యత ఏ విభాగం పని ఆ విభాగం సక్రమంగా చేయడానికి కావలసిన సదుపాయం చేయడం ప్రతి విభాగం వారి కోసం కావలసిన సమన్వయం చేయడమే వీటికి కావలసిన వనరులు నిధులు కానీ సిబ్బంది కానీ పరికరాలు కానీ సకాలంలో అందేట్లు చూడటం అవన్నీ చేయడానికి ముఖ్యంగా కావలసింది సందర్భానుగత పరిజ్ఞానమే కాని సాంకేతిక పరిజ్ఞానం కాదు అటువంటి సాంకేతిక ఇబ్బందులు చక్కపరచడానికే కదా ఆ సాంకేతిక నిపుణులు చైర్మన్ గా నువ్వు చేయాల్సిన విషయాలపై నువ్వు ఆలోచించు వారు చెప్పే విషయాలు వెనక పరిగెత్తి నీ పని మర్చిపోకు అని లోపల నుంచి అంతరాత్మం చెబుతోంది ధనరాజు రీసెర్చ్ డెవలప్మెంట్ డైరెక్టర్ ఇచ్చిన వివరణ సారాంశం ఏమిటంటే తర్వాత కాలంలో ఆయన మంగళూరు పోర్టు కి చైర్మన్ గా కూడా పనిచేశాడు ఈ పోర్టు గత మూడేళ్లుగా ఏటా ఒక లక్ష టన్నుల ఎగుమతి దిగుమతుల ట్రాఫిక్ పెరుగుదలని సాధిస్తోంది అలా చేసి ఇప్పటికి పదిహేను పాయింట్ రెండు మిలియన్ టన్నులకు చేరుకుంది అంటే నూట యాభై రెండు లక్షల టన్నులు అనమాట ఏటా పోర్టు పెంచగలిగింది లక్ష టన్నులైతే కేంద్రం అదనంగా పెంచిన లక్ష్యం మరో లక్ష టన్నులు అలా పంతొమ్మిది వందల కాలానికి పదిహేను పాయింట్ టన్నులు హ్యాండిల్ చేయాలని అంటే నూట లక్షల టన్నులకు తీసుకెళ్లాలనేది లక్ష్యం నేను అమాయకంగా అడిగాను ఇంకా ఎక్కువ పెట్టుకోవచ్చు కదా ట్రాఫిక్ మేనేజర్ వీ రొక్కం లేచి వివరించారు అది సాధ్యపడదు సార్ కిందట ఏడాది ఒక లక్ష టన్నులు పెంచడానికి చాలా అవస్థపడ్డాం ఎగుమతి దిగుమతుల వ్యాపారాన్ని ఆకర్షించడం ఒక ఎత్తు ఆకర్షించాక ఇక్కడ జాప్యం లేకుండా ట్రాఫిక్ని నిర్వహించడం ఒక ఎత్తు ఏదో కేంద్ర ప్రభుత్వం మెప్పు కోసమైన లక్ష్యాన్ని పెంచేసుకోవచ్చు కానీ చెయ్యాలి కదా సార్ ఇప్పుడు పదిహేను మిలియన్ టన్నులు చేయడమే గహనం కూడా ముందు ముందు మీకే తెలుస్తుంది సార్ ఎంత బాగా చెప్పాడు పోర్టు గురించి నాకున్న జ్ఞానం శూన్యం కానీ ప్రయత్నం చేయకుండా ఎలా మనతాం నాకు చిన్నప్పుడు మా నాన్నగారు చెప్పిన ఏనుగు లక్ష్మణ కవి సుభాషితం గుర్తొచ్చింది ఆరంభింపరు నీచే మానవుల విఘ్నయ ససంత్రస్తులై క్లుప్తంగా నేను చెప్పాల్సింది చెప్పాను ఆ మరణాటి నుంచి ప్రతి విభాగానికి వెళ్ళి తెలుసుకుందామని మొదలెట్టాను ఏమిటా భాష ఏమిటా టెక్నాలజీ నేను ఇంజనీరింగ్ చదవలేదు ఏదో ఎంఏ చదివి లెక్చరర్ ఉద్యోగం చేసుకుంటూ ఐఏఎస్ కు సెలెక్ట్ అయ్యి వచ్చేశాను ఇనుప ఖనిజాన్ని కన్వేయర్ బెల్ట్ మీద నౌకల్లోకి చేరుస్తారు ఆ బెల్ట్కి తరచూ మరమ్మత్తులే రకరకాల కారణాలు చెప్తారు నౌక వచ్చి బెర్త్ మీద నిలబడ్డాక లోడింగ్ లో ఆలస్యమైన కొద్ది ఖనిజాలు లోహాల సంస్థ ఆయా నౌకలకు చెల్లించాల్సిన అపరాధ రుసుముని డెమరేజ్ అంటారట ఎంఎంటీసీ మీద ఈ డెమరేజ్ పడకుండా ఉండాలంటే పోర్టులో లోడింగ్ లో జాప్యం జరగకూడదు రవాణా నౌకలు చిన్నవైతే వాటిని ఇన్నర్ హార్బర్ లోకి హార్బర్ కలవకుండా జాగ్రత్తగా లాక్కొని తీసుకురావాలి ఏ మాత్రం పొరపాటు జరిగే నౌక దెబ్బతిన్నా ఆ నష్టం పోర్టు భరించాలి హార్బర్ లో క్రేన్లు పనిచేయకపోయినా డాక్ లేబర్ బోర్డు సకాలంలో కార్మికుల్ని వాళ్ళకి అవసరమైన లోడింగ్ అన్లోడింగ్ పరికరాలని దీన్ని గేర్ అంటారు సరఫరా చేయకపోయినా కలిగే నష్టం తాలూకు భారమంతా పోర్టు మీదే పడుతుంది పోర్టు చైర్మనే డాక్ లేబర్ బోర్డు కూడా చైర్మన్ ఈ డాక్ లేబర్ బోర్డు ని పోర్టులో విలీనం చేస్తూ రెండు వేల ఎనిమిది సెప్టెంబర్ లో కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది క్రైన్లు ఎందుకు ఆగిపోతాయి అది ఎక్కి చూస్తే గానీ తెలియదు మెకానికల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ ప్లానింగ్ ట్రాఫిక్ రైల్వే ఆపరేషన్ ఫైనాన్స్ ఇలా ఓ డజన్ విభాగాల మధ్య సమన్వయం కావాలి ఎవరి మటుకు వాళ్లే నా వల్లే పోర్టు నడుస్తోంది నా విభాగం లేకపోతేనా అనుకుంటూ ఉంటారు మానవ సహజమైన అహంభావం వల్ల జనించే సంఘర్షణలు వీటికి మధ్య తమ ఆధిపత్యానికి ఎక్కడ భంగం వాటర్లు అని తల్లడిల్లుతూ ప్రతి చిన్నదానికే చైర్మన్ ని దబాయించాలని చూసే ట్రేడ్ యూనియన్ల నాయకులు ఇంత జటిలమైన వాతావరణం మధ్యలో చిన్న ఊరట ఏమిటంటే చైర్మన్ బంగ్లా ఓ పెద్ద తోట ప్రదేశంలో సముద్రపో కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉంటుంది ఎంతటి భద్రత అంటే ఆ కొత్త రోజుల్లో ఒకసారి గుంటూరులో అకస్మాత్తుగా మా మేనమామ చనిపోతే నేను నా భార్య వెళ్ళాం తిరిగి వచ్చే సాయంత్రం ట్రైన్ ఎక్కాం నా ఆఫీస్ కు ఫోన్ చేయడం మర్చిపోయాను అప్పట్లో సెల్ ఫోన్లు లేవు దాంతో అర్ధరాత్రి వాల్తేర్ స్టేషన్లో దిగేశ్వరికి కారు లేదు ఆటో రిక్షా ఎక్కి వచ్చేసాం బంగ్లాకి కాపలా ఉండే కేంద్ర పారిశ్రామిక రక్షణ దళం సిబ్బంది మమ్మల్ని లోపలికి పోనియలేదు బాబు నేను చైర్మన్ ని ఈ బంగ్లాలో ఉండేది నేనే అంటున్నా వినకుండా సారీ సార్ నేను మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు కాసేపు ఆగండి అని నిలబెట్టేశాడు వాళ్ళు షిఫ్ట్ లో మారుతూ ఉంటారు భద్రతా సిబ్బంది వాళ్ళ ఆఫీసర్కి ఫోన్ చేసి చెప్పాడు ఆయన సలహావిని విని వాళ్ళు బంగ్లాలో నిద్రపోతున్న నౌకర్లను లేపి పిలిస్తే వాళ్లు నన్ను అలా గేట్ దగ్గర చూసి కంగారు పడితే అప్పుడు వదిలేరు నా భార్య ముందు ఆ పరిస్థితి ఈ పోర్టు నిర్వహణ ఒక పద్మ వ్యూహం లాంటిది అభివృద్ధి చేయాలి అనుకోకుండా కళ్ళు మూసుకుని కూర్చుంటే కూడా గడిచిపోతుంది విశాఖపట్నంలో సగం పైగా భూమి అంతా అతి పెద్ద కమతానికి అధిపతి చైర్మన్ అందువల్ల నగరంలో చైర్మన్ లేకుండా ఏ పెద్ద కార్యక్రమం జరగదు ఏదో గౌరవంగా టరం మూడేళ్లు గడిపేసి వెళ్ళిపోవచ్చు ఈ పోస్ట్ కు వచ్చింది ఎందుకోసమేనా ప్రజలు ఇచ్చే పనుల్లోంచి జీతాలు తీసుకునేది కాలక్షేపం చేసి వెళ్లిపోవడం కోసమేనా ఇలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు ఏదో ముండి ధైర్యం తెచ్చుకుని ముందుకెళ్లాలనిపిస్తూ ఉంటుంది ధనరాజు నాకు సహాయపడేందుకు జయంతి అసిస్టెంట్ డైరెక్టర్ ని అప్పగించాడు పని మీద ఝాస తప్ప మరో వ్యాప్తం లేని జయంతి ఈ పోర్టులో ఎగుమతి దిగుమతులు జరుగుతున్న బొగ్గు సున్నప్రాయి ఇనుప ఖనిజం తదితర ఖనిజాలు ఉత్పత్తులు ఎరువులు గ్రానైట్ ఆహార ధాన్యాలు ముడిచమురు వగేరాల వివరాలన్నీ రకరకాల కోణాల్లో విశ్లేషించి తెచ్చి ఇచ్చింది అప్పటికి వారం రోజుల పాటు పోర్టులో వివిధ శాఖల పనితీరు అధ్యయనంతో కొంత జయంతి ఇచ్చిన విశ్లేషణతో మరికొంత పోర్టు పనితీరు అర్థమవుతున్నట్లు అనిపించింది సరుకుల నౌక రోడ్డులోకి వచ్చాక అంటే హార్బర్ బయట లంగర్ వేసిన దగ్గర నుంచి ఎంత త్వరగా లోపలికి తీసుకువచ్చి ఎంత తక్కువ వ్యవధిలో ఎంత ఎక్కువ సరుకును లోడింగ్ లేదా అన్లోడింగ్ చేసి పంపించగలం అన్నదే పోర్టు సామర్థ్యం మా ట్రాఫిక్ లక్ష్యం పెరగాలంటే ఈ సామర్థ్యాన్ని పెంచాలి విచిత్రం ఏమిటంటే జయంతి ఇచ్చిన విశ్లేషణ ప్రకారం కొన్ని రకాల సరుకుల అత్యధిక ట్రాఫిక్ నిర్వహణ సామర్థ్యం కొన్ని రోజుల్లో రోజు పదిహేను టన్నులు పదిహేడు టన్నులు ఉంటే మరి కొన్ని రోజుల్లో రెండు వందల టన్నులకి మూడు వందల సరుకు తీరిని బట్టి ట్రాఫిక్ నిర్వహణ వేగం మారవచ్చు కానీ ఒకే సరుకు ట్రాఫిక్ హ్యాండ్లింగ్ వేగంలో విపరీతమైన హెచ్చు ఎందుకు వస్తున్నాయి కొన్ని రోజులు చూపించిన అత్యధిక వేగంతోనే అన్ని రోజులు ఎందుకు పనిచేయలేకపోతున్నాం అలాంటి అధిక వేగంతోనే అన్ని రోజులు పనిచేయగలిగితే పోర్టు సామర్థ్యం ఏడాదికి ఎంతగా ఉండవచ్చు అని అడిగాను జయంతిని ఆమె గణాంకాల చెప్పింది ముప్పై మిలియన్ టన్నులు సార్ కానీ ఇప్పుడు మనం చేస్తున్నది పదిహేను మిలియన్ టన్నులు ఎక్కడుంది లోపం క్రమంగా అర్థమవుతోంది ఒక లోడింగో అన్లోడింగో జరుగుతున్నప్పుడు క్రేన్ కి ఏదైనా మరమ్మతి వస్తే దాని మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళు వచ్చి చేసేదాకా ఆ పని ఆగిపోతుంది నౌకల్ని ఇన్నర్ హార్బర్ లోకి టగ్ మరమ్మతు వచ్చినా అంతే బర్తల మీద అన్లోడింగ్ అయిన సరుకు అక్కడి నుంచి లారీలోకి లోడ్ చేయడంలో జాప్యం జరిగితే ఆ పని పూర్తయ్యేదాకా ఆ బర్త్ మీద ఇంకో నౌక రవాణా జరగదు అలా నౌకలు హార్బర్ బయట లంగర వేసుకుని రోజుల దరబడి నిరీక్షిస్తుంటాయి అందువల్ల సరుకుల రవాణా కంపెనీలు తాము అద్దెకి తీసుకున్న నౌకలకు అనవసరంగా ఎక్కువ అద్దె చెల్లించాల్సి వస్తూ ఉంటుంది అందుకే సరుకుల ఎగుమతి దిగుమతి చేసుకునే వ్యాపార సంస్థలు ఏ పోర్టులో నౌకలకు నిరీక్షణ లేకుండా అతివేగంగా సరుకులు ఎగుమతి దిగుమతులు జరుగుతాయో ఆ పోర్టుకే వెళ్లాలనుకుంటాయి ఇప్పుడు మన పోర్టులో మనకి ట్రాఫిక్ను వేగంగా నిర్వహించే సామర్థ్యం ఉన్నా ఆ వేగాన్ని స్థిరీకరించలేకపోవడానికి కారణం వివిధ విభాగాల మధ్య సమన్వయ లోపం వెంటనే అన్ని విభాగాల అధికారులని సమావేశపరిచాం ఇప్పుడు చెప్పండి కొత్తగా ఎలాంటి శాశ్వత వనరులు సమకూర్చుకోకుండా మన లక్ష్యాన్ని ఈ ఏడాది ఎంతకి పెంచగలుగుతాం అందరూ పెద విరిచారు కొత్త యంత్రాలు కొత్త క్రేన్లు కొత్త బర్తులు వగైరా పెంచకుండా ఏమీ చేయలేము అన్నారు ఇంకా చెప్పారు ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్ దేశంలోని అన్ని పోర్టుల్ని అధ్యయనం చేసి మన పోర్టు సామర్థ్యం పదహారు మిలియన్ టన్నులను తేల్చారు సార్ పదహారు మిలియన్ టన్నుల ట్రాఫిక్ ని మనం హ్యాండిల్ చేస్తే వంద శాతం పనిచేసినట్లే సార్ అన్నారు రొక్కం ట్రాఫిక్ లో ఈయనకి అపారమైన అనుభవం ఉంది నేను అందరికీ కలిపి ఒక పాటను చెప్పే ప్రయత్నం చేశాను మీరు చెప్పేదంతా నిజం కావచ్చు కానీ గత వారం రోజుల నా అధ్యయనంలో తేలింది ఏమంటే వివిధ శాఖల మంచి సమన్వయ లోపం వల్ల మన ట్రాఫిక్ నిర్వహణాభేగం ఒక్కోసారి పడిపోతుంది ఓడల్ని లోపలికి తెచ్చే టగ్గల డిప్యూటీ కన్సర్వేటర్ దగ్గర నుంచి సరుకుని లారీలోకి ఎత్తించే కాంట్రాక్టర్ల దాకా పద్దెనిమిది రకాల విభాగాలు పనిచేస్తున్నాయి వీటిల్లో మన పోర్టు విభాగాలే కాక ఇంకా కస్టమ్స్ భారత రైల్వేలు షిప్పింగ్ ఏజెంట్లు క్లీరింగ్ అండ్ పవర్డింగ్ ఏజెంట్స్ ప్రజారోగ్య శా స్టీర్స్ వంటి పోర్టు బయట విభాగాలతో కూడా సమన్వయం కావాలి ఈ పోర్టు వాళ్ళు మనల్ని నిర్లక్ష్యం చేస్తున్నారు అని వీళ్లలో ఏ ఒక్కరికి అనిపించినా చాలు మన ట్రాఫిక్ వేగం పడిపోవడానికి కావలసినంత సందు దొరుకుతుంది కాబట్టి అందరి మధ్య సమన్వయంతో ఈ ట్రాఫిక్ ని ఈ ఏడాది మనం ఐదు మిలియన్ టన్నులు పెంచేద్దాం ఏమంటారు నిశ్శబ్దం ఎవరు మాట్లాడలేదు రొక్కం మెల్లగా లేచి నా దగ్గరకు వచ్చి చెవిలో చెప్తున్నారు సార్ ఐదు లక్షల టన్నులు అనబోయి ఐదు మిలియన్లు అన్నట్లున్నారు మీరు ఐదు మిలియన్లు అంటే యాభై లక్షల టన్నులు సార్ అంటే మిలియన్కి లక్షకి తేడా తెలియని వాళ్ళు కూడా ఐఏఎస్లు అయిపోతున్నారన్నదే రొక్కం కవి ఏం చేద్దాం అందులో నాకేమీ అసహజం అనిపించలేదు ఏమైనా ఐదు లక్షల టన్నులు పెంచడమే చాలా గొప్ప విషయం అని వాళ్ళ నమ్మకం నేను పట్టు వదల్లేదు దగ్గరగా అందరికీ అర్థమయ్యాలని చెప్పాను ఈ సంవత్సరం మన లక్ష్యం ఇరవై మిలియన్ టన్నుల ట్రాఫిక్ కావాలి అంటే 5 మిలియన్ టన్నులు పెంచుతున్నాం ఇందుకు మీకు అత్యవసరంగా నేను సమకూర్చగల వనరులు ఏం కావాలో చెప్పండి మీరంతా సమర్థులని ట్రాఫిక్ వేగాన్ని పెంచగలరని ఈ గణాంక వివరాలు చెబుతున్నాయి కాబట్టి ఈ అత్యధిక వేగాన్ని స్థిరీకరించడానికి మీ లోపం లేకుండా ప్రయత్నించండి సమన్వయంతో పనిచేయండి నిజానికి ట్రాఫిక్ నిర్వహణ సామర్థ్యం పెంచాలంటే ట్రాఫిక్ రావాలి కదా అప్పటికే తమిళనాడు ఎలక్ట్రిసిటీ బోర్డుతో విశాఖ స్టీల్ ప్లాంట్ తో టాటా స్టీల్ కంపెనీతో మాట్లాడి వాళ్లకు కావలసిన బొగ్గు ఇనుప ఖనిజం సున్నపురాయి వగైరాల రవాణాకు నోటి మాటగా ఆఫర్లు తీసుకున్నాను అదే నా ధైర్యం అనుమానాలు సందేహాలు చైర్మన్ గారి అవగాహన పట్ల సానుభూతి ఇలాంటి అనేక మానవ సహజమైన భావాల మధ్య వివిధ విభాగాల వారు మిగతా పది మాసాలు పనిచేశారు నేను చేసిందల్లా వారం వారం వాళ్ళందరినీ ప్రోత్సహించడం వాళ్లకు కావలసిన చిన్న చిన్న వనరులు సమకూర్చడం అద్భుతం మార్చి ముప్పై నాటికి ఇరవై మిలియన్ లక్ష్యాన్ని సాధించేశాం పోర్టులో చిరుద్యోగి దగ్గర నుంచి చైర్మన్ దాకా అందరిలోనూ ఉత్సాహం ఆనందం పర్వలు నాకు ఒక పేరాశి మొదలైంది మరో ఇరవై గంటల్లో వీలైనంత ఎక్కువ ట్రాఫిక్ని హ్యాండిల్ చేస్తే దేశంలోని మేజర్ పోర్టుల శ్రేణిలో విశాఖ పోర్టు ఇప్పుడున్న ఆరో ఏడో స్థాయి నుంచి కనీసం ద్వితీయ స్థానానికో తృతీయ స్థానానికో తీసుకెళ్లవచ్చు కదా అంతే ఆ చివరి ఇరవై గంటలు అందరినీ ఇంకాస్త ఉత్సాహపరచడం సాగించాను పంతొమ్మిది వందల మార్చి ముప్పై ఒకటి అర్ధరాత్రి పన్నెండు గంటలకి నేను ఇంకా ఆఫీసులోనే ఉన్నాను పన్నెండు దాటగానే పోర్టు రైల్వేస్ మేనేజర్ శర్మ ఫోన్ చేశారు సార్ కంగ్రాట్స్ సార్ మన ట్రాఫిక్ ఇరవై మిలియన్ టన్నులు అయిపోయింది సార్ మరో ఫోన్లో ధనరాజు వచ్చారు సార్ గ్రేట్ సార్ ఇరవై మిలియన్ టన్నులు ఇప్పుడే దాటిపోయాం సార్ మరో నిమిషంలో రొక్క నా రూమ్కే వచ్చి సార్ ఇదే పని మీద పోర్టు కార్యదర్శి పార్థసార్థి ఆపరేషన్స్ మేనేజర్ తిరుపతి మెకానికల్ ఇంజనీరింగ్ చీఫ్ నర్సయ్య చీఫ్ ఇంజనీర్ పివీరావు పోర్ట్ మేనేజర్ మోహన్ రావు ఫైనాన్షియల్ అడ్వైజర్ సత్యానందరావు అందరూ పరస్పర అభినందనలతో నన్ను అభినందిస్తూ కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ కార్యదర్శి అబ్రహాం మేము పంపిన ఈ రిపోర్ట్ నమ్మలేదు ఏటా లక్ష మిలియన్ టన్నుల కన్నా ట్రాఫిక్ ఒక్కసారిగా యాభై లక్షల టన్నులు పెరగడం అసంభవం అన్నారు ఆయన నియమించిన నిజ నిర్ధారణ కమిటీ వచ్చి చూసి వెళ్లాక కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది పంతొమ్మిది వందల ఎనభై ఎనభై తొమ్మిదిలో ఎగుమతి దిగుమతుల ట్రాఫిక్ నిర్వహణలో విశాఖ దేశంలో ప్రథమ స్థానానికి చేరుకుంది అదే పెరుగుదలను సాధించిన గుజరాత్ లోని కాండ్లాపోర్టు కూడా ఆ గౌరవాన్ని కేంద్రం పంచింది